కీర్తన సంఖ్య మూడు వందల ఎనిమిది ఇవ్వల వెదికితేనే ఏమి లేదు అవ్వలికి దాటి మీరు అందుకోరో శుభము కను రెప్పల తుదల కట్టుబడె కాలము ఘనమై చేతుల తుద కర్మమున్నది మనసు కొట్టకొననే మరిదైవమున్నాడు చెనకి ఇక నెన్నడు సేయరో పుణ్యములు కనకము దాటితేనే ఘనసుఖమున్నది వెనక చీకటి కొన వెలుగున్నది వనితల అవ్వలనే వరవిజ్ఞానమున్నది పనిగొని ఇతవైతే బ్రతుకరో జీవులు కాయము కొట్టకొననే ఘనవైకుంఠమున్నది బాయట శ్రీవెంకటపతివున్నాడు మాయల కొనలనెల్లా మనమునున్నారము పాయక తెలుసుకొని పట్టరో ఈ తెరువు